కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నత దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం గల దేవానికి వందలేసయా గొప్ప దేవన పరిశుద్రం స్తోత్రం అయినా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడనైనా మీ కృపల్లో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్న దీవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుక నీకు వన్నా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు సోతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వరం నీకే కలుగునుక హలలుయ ప్రభా ఇక ది కాల స్థంభంలోనైనా ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు మీకు నూతనమైన కృపరు మాకు అనుగ్రహించండి నూతన అభిషేకాలు మాకు అనుగ్రహించి నడిపించండి నా దేవ యొక్క మీటింగ్ మీరు మా ఇంపందని ప్రభావ పాటల ద్వారా మా ఇంపందు మాట్లాడండి ఓ ప్రభా వాక్యం సత్యం మీరు మా ఆత్మీయ నేతలు మా హృదయాలు తెరండి మా జీతాలు సరి చేసే ప్రభావ వాక్యాన్ని సరిగా జీవించాలా వాటిని అర్థం చేసుకోని ప్రకారం జీవించాలా ప్రభా అనేకులు వాటిని అనుభవపూర్వంగా ప్రకటించాలా అలాంటి సేవా జీతం నడిపించి నా దేవుంటున్న పత్తి బిడ్డ మీరు ఆశీర్వదించి ప్రభావతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షి పెట్టుకుని నామాన్ని మేము తెచ్చుకోమను యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి చముదులాగా తండ్రి చూసయా సూత్రం ఎసూత్రం గవిదులాగా నాట్యమాస్తించము గవిదులాగా నాట్యమా తండ్రి నిస్కృతించేదము ఎూత్రం ఎసూత్రం kesaya stotram kesaya stotram kavidu naga nakyamadi tandri nishtinchedamu tamurato nu sitarato nu tandri nishtinchedamu sambhūrataṁ kṛṣṇaṁ kṛṣṇaṁ devasya kalijana tanje ni stutiṁ cidamuṁ satyamuka lijana naṣṭamuka lijana tanje ni stutiṁ cidamuṁ yeṣaya stotraṁ yeṣaya stotam yeṣaya stotram పోత్రం నవికులాగా నాట్యమా తండ్రిని స్థుతించడం నవికులాగా నాట్యమా తండ్రిని స్థుతించదము పురుషుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్మృతించేదము పురుషుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రి విస్తృతించదము ఎం ఎం ఎం ఎం నవిదులాగా నాట్యమాడి తండ్రి విస్తృతించదము నా క్యు మారి తండ్రి నిస్తృతించము క్రీస్తులు మనో ఫలింప చేసిన తండ్రి నిస్తృతించేదము క్రిస్తులు మనో ఫలింప చేసిన తండ్రి నిస్తృతించేదము కేసా స్తోత్రం కేసయా స్తోత్రం श्या श्तोत्रम श्या श्तोत्रम रवि दुलागा नाके मारी तंजी मिस्तुतिंजम रवि दुलागा नाके मारी तंजी मिस्तुतिंजम कष्टम उकनगिना यष्टम उकनगिना तंजी मिस्तुतिंजम कस्तम कलिगिना नष्टम कलिगिना तन्त्रिन स्तुतिं चिदमु येशया स्तुत्रं येशया स्तुत्रं येशया स्तुत्रं येशया स्तुत्रं कविदुनागा Nathya Mahdi Tandri Nisthu Tinchadamu Tavidu Laga Nathya Mahdi Tandri Nisthu Tinchadamu Adaliya When Mooda Whatsham, Yiru Noodi Gavar, Yiru Norgulha Trarganakla Manchina Visha Letla Trarganjena Nervikoli Points and then ఇరవై మూడులో ఏముందంటే ఆ దిన మీరు దేని గురించి నన్ను అడగరు ఒక దినం వస్తుంది అది అంశం జ్ఞాపకం చేస్తున్నాడు దీని గురించి మీరు నన్ను అడగరు మీరు మీ తండ్రిని నా పేరట ఏమి అడిగినో ఆయన మీకు అనుగ్రహించాలని మీతో ఇష్టంగా చెప్తున్నాను కాబట్టి ప్రార్థన చేసే విధానాలలో ఇక్కడ తండ్రిని సంబోధించమంటున్నాడు ఫస్ట్ పాయింట్ తండ్రిని సంబోధించాల ఎట్లా తండ్రి అని ఏసుక్రీస్తు నామం ఈ సన్నిధికి వస్తున్నాం ఆ విధానాన్ని నేర్పిస్తాడు ఇక్కడ మీరు తండ్రిని నా పేరట కాబట్టి ఏసు ప్రభు నామం లేకుండా మనము తండ్రిని ఆశ్రయించలేము ఆయన సన్నిధికి రాలేము ప్రార్థన తినాడు అన్న విషయాన్ని కూడా నేర్పించాడు నా పేరట ఏమి అడిగినాను అంటే ఏదైనా అన్నట్టు ఏం అడుగుతున్నారు ముఖ్యం కానీ ఆయన ఏమంటుండంటే ఆయన మీకు అనుగ్రహించాలని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఖచ్చితంగా వాటిని అనుగ్రహిస్తా అంటాడు గ్యారెంటీ అంటాడు మీరు తండ్రిని నాతోడట ఏం అడిగినానో ఆయన మీకు అనుగ్రహించాలని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఆయన కుప్పలో మనం అందరం ఈ విధానాలు ప్రార్థనలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రార్థనలు జవాబు వస్తారు తర్వాత ఏమంటుండే చేయడం వల్ల మనకేం లాభము దేవునికి ఏం లాభం అనేది సరే దేవుడు మనల్ని సృష్టించి ఆయనని ఆయన హింపపరచడం కొరకు ఆయన గుర్తించడం కొరకు ఆయన సృష్టికరత అని తెలుసుకోవాలంటే మనము ఈలో ఇది ఒక సృష్టింలాగా ఉండాలి కాబట్టి సృష్టిము సృష్టి గుర్తించాల అది పాయింట్ ఇక్కడ కాబట్టి ఇరవై నాలుగో అవసరంలో ఏమంటుందంటే ఇది వరకు మీరు ఏమి నా పేరకా అడగలేదు ఓకే ఇది వరకు మీరు ఏమి నా పేరు అడగలేదు ఇప్పుడు చూడండి అట్లాడు మీ సంతోషము పరిపూర్ణమట్లు అడుగు అది విధానం అప్పుడు అది మీకు దొరకనట్లాడు కాబట్టి మనము ఏ స్వీకరిస్తున్నామన్నా ఏం అడుగుతున్నాము దాని మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే దేవుని అందరూ సంతోషించాలా మనం అందరం సంతోషించాలనేది దేవుని యొక్క సంకల్పం ప్రభులో సంతోషము పరిపూర్ణం కావాలంటే అంటే ఫుల్ అంటే ఫుల్ అంటం అది ఫుల్ కావాలా కాబట్టి మనం అరుతున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి ఈ విధానాలతో మీరు అడిగినప్పుడు ఆయన మీకు ఏం చేస్తాడంటే నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడంట అది ప్రిన్సిపల్ ప్రార్థనలకి జవాబు రావాలంటే గంటలు గంటలు ప్రార్థన చేస్తే కాదు రోజులు రోజులు ఉపవాసం చేస్తే కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే మొదటి పాయింట్ మొదటి పాయింట్ ఏమంటాడంటే తండ్రిని నా పెరటాడమంటాడు మనం ఇప్పుడు అందుకే పరశుధర తండ్రి అంటాం పని లోక మా తండ్రి సంబోధిస్తాం ఫస్ట్ తర్వాత నామం వాడకపోతే వేస్ట్ అయిపోతుంది ప్రార్థన కేసు క్రీస్తునామం నాని స్టార్ట్ చేస్తున్నాం అప్పుడు ఖచ్చితంగా మీకు ఆయన అనుదరించినది నిశ్చయంగా చెప్తున్నాను అంటే ఆయన నమ్మదగిన వాడు ఆయన అవడం చెప్పేటోడు కాదు మన ప్రభు నిశ్చయంగా చెప్తున్నాను అనంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అన్నట్టు ప్రతి ప్రార్థనకి గ్యారెంటీ సో పరిగెత్తిన అర్చినా దొర్లీనా అది పని కేవలం మన ప్రభు నామాన్ని వాడినప్పుడే తండ్రి సంబోధిస్తాడు లేక స్పందిస్తాడు అన్న విషయం ఇక్కడ మనం చూస్తున్నాం తర్వాత మన సంతోషం పరిపూర్ణం అంటే మనము మన ప్రార్థనలకి జవాబు రావడం దేవునికి ఇష్టం ఎందుకంటే మనము ఆనందించడం దేవునికి ఇష్టం ఇప్పుడు ఉదాహరణకి దూతలు అంటారు ఆక్బర్ లోకంలో అదంతా ఏం కష్టాలు ఉంటాయి గంటలు వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి ఏం కష్టాలు ఉండవు మనుషులకే కష్టాలు అందుకని మనుషులు ప్రభును సంతోషించడం కోసం ఆయన ఈ యొక్క విధానం పరిపూర్ణం అగున్నతిలో అడగమంటున్నాడు అప్పుడు అది మీ కొంత మరుగుదనే ఉన్నాయి కొంతకాలంలో మనకి ఈ ప్రార్థనా విధానాలు ఇవన్నీ కానీ ప్రభు ఈ లాక్డౌన్లు ఇవన్నీ మనకి బయలుపరిచి ఎందుకంటే ఇరవై ఐదవ వచనం ఏమంటున్నాయంటే ఈ సంగతిలో గూఢార్ధముగా మీకు చెప్పుకుని చెప్పండి గూడార్థం అంటే అసలు హర్షంగా అవి దాచబడ్డట్లున్నాయి అవి మొత్తం బయటికి రాలేదు ఆ రోజు గారి మన శిష్యులు అయితే తెలియదు మనకి కానీ ఆయన ఏమిట్రా ఎందుతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజేపు గడియ వచ్చిచ్చిందడి అది ఇప్పుడు వచ్చేసింది ప్రతి వాక్యం గూడార్థంగా ఉండేది రెండు వేల సంవత్సరాలు అది గూడ ఎన్నో తరాలకి గుడార్థంగా ఉండేది కానీ మన దగ్గరకి ఇంకా స్పష్టంగా తెలియజేస్తా అని చెప్తున్నాడు ఆ టైం వచ్చేసింది అంటాడు ఇరవై కాబట్ ఇక్కడ మనం విధానం నేర్చుకుంటున్నాం ఏంటంటే ఎన్ని గంటలు ప్రార్థన చేస్తామనే కాదు ఇసు విధమైన ప్రార్థన చేస్తామని కాదు ప్రార్థనలోని ఆ యొక్క సత్యాన్ని గ్రహించి ప్రార్థన చేసే విధానం సత్యాన్ని గ్రహించి ప్రార్థన చేస్తే దానికి కచ్చితంగా జవాబి అందరూ కష్టంగా కాబట్టి కాబట్టి ఈ గడియ అంటే ఇంకా చివరికి ఇది రాయన రాకరం గడియారు కాబట్టి ఇవి కూడా గుర గురార్థంగా ఉండదు బయటలో ఏ వాక్యం జరిగినా ఇది గురార్థంగా ఉండదు ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దనం ఏంటి మీకు స్పష్టంగా తెలియజెప్పి గడియ వచ్చిందది వచ్చుతున్నది అది ఆల్రెడీ వచ్చిందది కాబట్టి ప్రతి విషయం ఈ సంగతులు ఏ సంగతులు భయ సంగతులు ఆలోకపు సంగతులు పర్లోకపు సంగతులు పర్లోక రాజ్యానికి సంబంధించిన విషయాలు ఏమైనా అవన్నీ మనకి తేటగా బయపరచబడతాయి అందుకు ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరు ఇంతకుముందు చెప్పినట్టు ఉండద్దు వాక్యాలు మీరు చెప్తుంటే మన గ్రూప్ లో మంది వాక్యాలు చెప్తుంటారు కదా తింటున్నప్పుడు యథావిధి ఉండే ఇరవై సంవత్సరాల క్రితం ఎట్లనే చెప్పే పది సంవత్సరాల క్రితం ఎట్లానే ఉంది కదా అట్లా ఉండదు అట్లా ఉన్నావు నువ్వు ఈ సత్యాన్ని గ్రహించలేదు ఇక ఎన్నడూ గోడార్థంగా ఉండవు అవన్నీ విశదీకరించబడుతున్నాయి మనకి బయలుపరచబడ్డాయి కాబట్టి నువ్వు చెప్పిన విధానము మారిపోతుంది చెప్పిన తల్లి విని అరగని విధానంగా ఆ వాక్యాన్ని బయటకు ఉంటాయి అరూపంగా మన తండ్రి మహిమం తన నిండా ఇష్టం పద్నాలుగవ వచ్చిన అధ్యాయంలో కూడా అది చికిస్తాడు పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన మించి ఇప్పుడు మీరు పాటించడం నేర్చుకోవాలన్నట్టు మన లేవల జీవితంలో మీరు అనేక ప్రాంతాలు పోయినప్పుడు ఇవి మీరు పాటించాలని మీ లైఫ్ అన్నీ నెరవేరాల పన్నెండవం నేను తండ్రి గడ్డకు గెలుచున్నాను గనక నేను చేయ క్రియలు నా ఎంత విశ్వాసం నుంచి వాడిని చేయను చేస్తా విశ్వాసం లేదన్నట్ కాబట్టి నేను చేయు క్రియలు నా ఎంత విశ్వాసం నుంచి వాడిని చేయను వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిష్టంగా చెప్తున్నాను కాబట్టి పన్నెండవ వచ్చినా ఇప్పుడు నెరవేరాల ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలు ఏ ఏ ఊరు ఎదురుతున్నారో ఎక్కడెక్కడ సేవకెళ్తున్నారో ఇప్పుడు పన్నెండవ వచ్చినాం నెరవేరలా నెరవేరలేదంటే ఏదో ప్రాఫ్ అవుతుంది ఇంకా ఆయన విశ్వాసం లేదన్నట్టు మీకు ఇంకా పదమూడవర్షం ఏమంటే చూడండి మీరు నామంలో దేనిని అడుగుతారు తండ్రి కుమారుని అందు మహిమపరచబడకై దానిని చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవి మీకు అనుగ్రహించబడతాయి అంటే ఏంటంటే మీరు ఏ శ్రీక్రీస్తు దేని విషయంలో అడుగుతున్నారో తండ్రిని తండ్రి మహిమపరచబడతాడు అంట దానికి జవాబిమానంలో అంటే ప్రార్థనలకి జవాబు వచ్చినప్పుడు ఆయన మర్మపరచబడుతుందంట అందుకు జవాబు చేస్తాం అందుకు ప్రార్థనలు చేస్తాం అది పాయింట్ అర్థం చేసుకోవాలి మనం టగ టక టెట చేసి వెళ్ళిపోతుంటాను ఏదో చేస్తున్నారో అర్థం కాదు ఏమైతుందో అర్థం కాదు దాని పరిణామం లాస్ట్ డేస్లలో కానీ మనం అట్లా ఉంటాం ఎంత మెల్లగా నిదానంగా వీటిని పాటించాం మీరు నా నామంలో దేవి అడుగుదరు తండ్రి కుమారుని నన్ను మహిమపరచబట్ట చేతను ఎవరు చేస్తారు చేసుకోవాలి చెప్తాను నేను చేస్తాను పద్నాలుగో వస్తున్నా నామంలో మీరు నన్ను ఏ గారి నేను చేతను ఎందుకైనా తండ్రి కాబట్టి కాబట్టి పరిశుద్ధ ఆత్మ ఎందుకు మనకు అనుకరించబడింది అన్నప్పుడు ఈ గుణార్థమైన విషయాలన్నీ మనకు విశదీకరించడానికి ఇంకో వాటిని స్వీకరించిన మనము పాటించడం నేర్చుకోవాలా పాటించకపోతే ఏమో చెప్పండి ఈ ఆయన మఠమపరచబడదు దాని తర్వాత మీకు సంతోషం పరిపూర్ణం కాదు మీ సంతోషం పరిపూర్ణ మగులాగిన అడగమన్నాడు కదా మన మనం మనము ప్రార్థనకి విజయం పొందడము అయినా మహిమ వార్చపడతా ఉంటాడు దాని తర్వాత మన సంతోషం పరిపూర్ణమవుతుంది అన్నాడు ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ఒకనొక దశలో మన మలాఖీ గ్రంథం తర్వాత మెత్త వార్త వరకు మూడు వందల చీకటి కాలం ఇంగ్లీష్ లో డార్క్ పీరియడ్ ఆఫ్ ద హిస్టరీ అంటాం బాకీ గ్రంథం తర్వాత భక్తార్త వరకు మూడు వందల సంవత్సరాలు ఇస్వల్ పలకి అనుదిన బలు ఆగిపోయినాయి ప్రార్థనలు లేవు ప్రవచనాలు లేవు దేవుడి స్వరం రాలేదండి చరిత్రలో దేవుడు ఎవరి ద్వారా ప్రవక్త ద్వారా కూడా మాట్లాడలేయి యాజకం ద్వారా కూడా మాట్లాడలేదు ఆయన స్వరం రాకపోతే చీకటి జీవితం అన్నట్టు దగ్గరికి రావట్లేదంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎందుకంటే వాళ్ళు మూడు మూడు వందల సంవత్సరాలు బంద్ చేసేరు ప్రార్థనలు అదే బదులు కూడా ఆగిపోయినాయి అంటే మందిరం ఉంది నేహమియా కట్టినాక మందిరము నెహమరా జరుబాబెల్ ఈ ముగ్గురు జెరూబాబెల్ కి నెహమ్యాకి దగ్గర దగ్గర నలభై సంవత్సరాల తేడా జరుబాబెల్ కట్టేసి వెళ్తున్నాక నెహమ్యా వచ్చింది ఎదురా వచ్చి అక్కడక్కడ కూలి పైన గోడలన్నీ సరి చేసి మందిరంలో కూలి పైన ఆ కప్పు అవన్నీ సరి చేసి ఆ ధూలి అంతా తొలగించి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తీసి చదువుతుండడు ఎదురా దేని వరకు మంచిగా ఉంది మన ప్రభు పుట్టిన నాడికి ఉంది మందిరం అని కానీ ఎవరు కూడా అక్కడ వాటికి వాటిని బలి ఆపించినట్లు మళ్ళా చెప్తాడు మీరు కుంటి వాటిని గుడ్డి వాటిని రోగరస్తమైన వాటిని తీసుకొచ్చి నాకు బలు అర్పించారు అటువంటి బలు నేను స్వీకరిస్తాను అంటే ఏంటంటే మనుషులు దేవునికి చిల్లర చిల్లర వాటిని అర్పించారు ఏదో చెయ్యాలి కదా అన్నట్టు చేశారు కాని హృదయపూర్వక చెయ్యలేదు కలిగి చేసినట్లు చేస్తున్నారు వేదం చేసినట్లు చేయలేదు ఆచారబద్ధం ఏదో పోవాలంటే పోతున్నాం చేస్తున్నాం అంటే అది కాదు విషయం మనం ఇక నేర్చుకోవాలా ఈ డార్క్ పీరియడ్ ఏది మలాకి నుంచి మన మతీకటి కాలంలో దేవుని స్వరం వినలేదు మనుషులు ఇప్పుడు మనం అదే కాలం సిద్ధమవుతున్నాం వన్ ఇయర్ నుంచి లేదు అది దానికి అలవాటు పడిపోతారు మనుషులు యథావిధి వెళ్ళిపోవడం ఒక ఐదు నిమిషాలు తొడ్ నిమిషాలు వినాలా చదవాలి వెళ్ళిపోతుండాలా అయినా సన్నిజనం గడపాలా ఆనందించాలనేది లేదు ఇంకా టైం దాన్ని తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసానికి కనుగొన తన ప్రేమను కనుగొన అంటే ఏం అది ఒక ప్రవచనం లాగుంది నాకు ప్రభు చెప్తున్న ప్రవచనం ప్రభుత్వ నుంచి వచ్చిన ప్రవచనం ఇటువంటి స్థితిలోనే గ్రూప్ మెంబర్స్ అందరికీ దేవుళ్ళే రక్యాలన్నీ కొన్ని జీవితంలో నెరవేరాలా అందు కొడుకు నువ్వు ప్రయాసపడాలా అక్కడి జీవితంలో ప్రాబ్ మనల్ని అందరినీ నడిపించాలని ప్రార్థన జీవితంలో ప్రభు మన నడిపించాలా పరిశుద్ధ వరకు దేవ మీకు వందనాలైనా చర్ వన తెలుగు తండ్రి మీకు ఎక్కడ అర్పించుకుంటాం తండ్రి ఈ యొక్క గడిషన కాలం మీరు మాతనున్నందుకు మీకెంతో వందనాల ప్రభావం మీకేంద్ర ప్రభుత్వం ప్రార్థన జీవితంలో మాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి మేము ప్రార్థించడం వలన మీరు మహంపరచబడతారండి తండ్రి మహంపరచబడతారండి ప్రార్థన జవాబు మిమ్మల్ని మహిమ పరుస్తుంది ప్రార్థన యొక్క పరిణామం మిమ్మల్ని మాజిటివ్ గానికి దాని తర్వాత ప్రార్థన ఏ నీతి ఏమన్నారు మా సంతోషం కావడానికి ఏమన్నారు కాబట్టి బాబా మనం పొందుకున్న వాటిలో సంతోషించాలా ఆనందించాలా అటువంటి జీవితం మీరు మాకు అటువంటి ప్రార్థన మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం మీ యొక్క నామన్న మీకంటే మరి విశేషమైన గొప్ప కార్యాలను చేస్తారన్నారు నేను ఆ వాక్యాలను అన్నిటినీ నెరవేర్చండి వాటిని ఎమరు వేసుకోవాలి ధ్యానించాలా పాటించాలా ప్రభా ఇప్పుడు మేము పాటించాలి వాక్యం నాకు అవకాశం ఈ ప్రవ్వా అండ్ మనం అందరం పోవాలా అటువంటి ప్రారంభం ప్రార్థిస్తాం సిస్టర్ ఆశ్రయించండి వాళ్ళు మా దూర ప్రాంతాలు వెళ్తున్నారు మీ దూతల కాపీలో తెచ్చండి ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా మోటార్ బైక్స్ ప్రాబ్లమ్స్ లేకుండా సులభ చేర్చండి సూత్రం ప్రభా పరిశుద్ర గొప్పదేవా సర్వశక్తి మంత్రుడానికి వందయ్య అబ్రహాంసాఫ్ యాకోబ్ ల గొప్పదేవా పరిశుద్ర అన్న తండ్రి ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన మీ కృపల్లో భద్రపరుచుకునే ఇక నూతన దినానికి మాకు అనుగ్రహించిన మీ వాక్యాన్ని వినే ధన్యత మీరు మాకు అనుగరించిన నీకు అన్నాలి అయ్యా మేము ఏదైతే ప్రార్థించాలా అని ఎట్లా మేము పచ్చాలా అనే విషయాలు మీరు మాతో మాట్లాడిన ప్రభావ మేము ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలా నా తన్ని ఇప్పుడు మా గుడార్థంగా ప్రభా తన్ని కాకుండా ప్రభా స్పష్టంగా మాట్లాడే గడియ మీరు అన్నారీసే ప్రభా ఆల్రెడీ వచ్చింది ప్రభా అందుకే ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా నీకు అందాలిసయ్యా వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా మా హృదయంలో భద్రపరుచుకోవాలా వాటి ప్రకారం మేము జీవించాలా ప్రభ అనేకులు వాటిని అనుభవపూర్వకంగా ప్రకటించాల ప్రభావ అలాంటి సేవా జీతాలు అందరినీ నడిపించమని ప్రార్థిస్తాం అయినా మీరు అక్కడ తొరిగింది ప్రభావ అయినా మీరు సిద్ధపడాలా అనేకులు మీరు ఆ దేవనా తన్ని అలాంటి సేవా జీతం నడిపించాలని కోత ఎంతో విస్తారం ఉంది ప్రవ్వా అతన్ని పని వారిని గొప్ప గొప్ప సేవకులు లేవనే తన ప్రభ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభావ మీకు అన్ని రుచి మేము విశేషమైన అద్భుతాల ఆశ్చర్యకారాలు మా అందరి సేవా జీవితాలు మీరు తిరిగించమని నా దేవన నా ప్రభావ నీకు వన్నాలేసయ్యా వైరస్ బాధితులందరినీ ప్రభా మీరు స్వస్థపచ్చమని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రభావ వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోలేనా ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకున్న ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపచమని ప్రార్థిష్టమైనా వాళ్ళ పాపం క్షమించండి ప్రభావి కటాక్షం మీ కనికిరం పెట్టి ప్రభ మీ కొరకు జీవించే బిడ్డలుగా మీరు తయారు చేయని ప్రభావ ఒక ఆత్మ కూడా మీకు ఇష్టం లేదనైనా ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలా ప్రతి బిడ్డలైనా మీతో ఆకర్షించుకున్నైనా నీకు వందలేసయా పరిస్థితి దొరుకుతాను యేసు ప్రభా పైంకరం కాలంలో మేము ఉంటున్నాం నా ప్రభా మేము ఎట్లా జీవించాలా ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ప్రభా మీరే మాకు మార్గం చూపించి నడిపించండి విశ్వాసంతో ప్రభావ దేని విషయంలో మేము భయపడకుండా ధైర్యంగా ప్రభావ మీరు జీవించి బిడ్డలుగా విశ్వాసంతో మేము ముందుకు పోయిబెడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ మీరు ఆకలి పర్యంతరం ప్రభావ మేము చివరి వరకు మీ రక్షణ ప్రాణాలకు మేము నిలబడాలి అనేకల నుంచి ఎంతగా నడిపించాలా నా దేవుడి సేవాచీతం నడి అని ప్రార్థి మీకు పరిశుధాత్మ నడిపి మాకు నిత్యం దా ఇచ్చేయండి ప్రభావా ఆత్మచేతం మేము నడిపింపబడాలా ప్రభావా ఎక్కువ ప్రార్థనలు మేము గడపాలా నా తన ప్రభావ తన గంటల గంటలు ప్రార్థనలు గడపాలేసే ప్రభావామైన విచారాలతో మేము కొట్టుకోకండి మీరు సహాయపడని ప్రభావ మీరు మాకు సహాయపడండి నా దేవ సమయం ఎక్కువ సమయం ప్రార్థనలు గడపాలా ఎందుకంటే దినముల చెడ్డగానే గనక సమయం మేము పోనీ సద్వినియోగం చేసుకోవాలా ప్రభావా తన మీ జ్ఞానాన్ని మేము పొందుకోవాలా ప్రభావ తనని మీరే సహాయపడండి ఆటంకాలను తొలగించే ప్రభావ ప్రతి దశలో మీకు అంగీకారంగా మేము జీవించలేదన పరిశుద్ధంగా మేము జీవించలాగా సహాయపడండి యథార్థ హృదయం కలిగి ప్రభావ మీ నీతిని అనుసరించి జీవించాలా మీ వాక్యాలకు మీ విధేత చూపించే ప్రభావ మేము నడుచుకోవాలా మీ వాక్యంతో నడిపించాలా ప్రభావ చీకటి కాలం ప్రభావ శమల కాలంలో మేము ఉంటున్నాం చీకటి కమ్ముకుంటున్న అది గ్రహించే స్థితిలో ఉన్నారు గొప్ప జనం మీ కనికెరని చూపించి ఆ చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి రావాలా ప్రభావం వెలుగు సమాధంగా మమ్మల్ని తయారు చేస్తున్నాం ఈ లోకంలోనైనా మీ వెలుగు మేము ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయను మేము అడుగు పెట్టిన ప్రాంతాలన్నిటిన ప్రభావ చీకటి శక్తులు అంధకార శక్తులు ఓ ప్రభు వాటిని కొట్టివేయమని ప్రార్థిష్టం ఆ ప్రాంతాలు విడిచిపెట్టి పోవాలి మనుషులు విడిచిపెట్టి పోవాలా వాళ్ళ నూతనైనా మీకు వెలుగు వాళ్ళకు వాళ్ళ ప్రకాశింపజేయని ప్రభావ ఆయన మీరు విశేషమైన అద్భుతాలు మీరు జరిగించమని ప్రాథ ఆశ్చర్యాల మీద జరిగించండి ఓ ప్రభావ విచిన వరం ప్రవచనవరం ఆయన మాకు స్వస్థత వరం మాకు అనుగ్రించను ఆయన మీరు గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకాలు మీద జరిగించమని ప్రార్థిష్టం నా దేవ నా ప్రభా నీకు వన్నాలేసయ కృపా సత్య ప్రభాక వ్యాక్సిన్ తోని ప్రభావం భయంకరంగా ప్రభావ అది తీసుకున్న వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారని మేము వింటున్నాం ప్రభావ మీరు అది మాకు ముందుగానే చెప్పినారు ప్రభా కాబట్టి ప్రభా ప్రతి దశలో ప్రభావ మేము అది తీసుకోకుండా ప్రభావే జాగ్రత్త పడి జీవించాలా అది ఒకవేళ మా సేవ జీతం ఎవరికైనా అది తీసుకుంటే అది ఎట్లా వాళ్ళకి ప్రాక్టీస్ ప్రార్థన నేర్పించాలా జ్ఞానాన్ని మాకు అనుగ్రహించాలి అన్నాలి ప్రభావ ఎందుకంటే అది మా మీద పని చేయదు ప్రభావ ఎందుకంటే మేము మీకు అభిషేకం మా మీద ఉంది ప్రభా తంది అలాంటి విశ్వాసం లేకపో తీసుకొని రావాలా ఒక ప్రభ ప్రతి ఒక్కరి ప్రభావిత పరిశుభత్మ పొందుకొని ప్రభావ మీ కొరకు సమర్పించుకొని సేవ చేయాలి ప్రభావ మీరేమో ఒక సహాయపడండి విషయాల ప్రభావం ఏ రీతిగా ప్రభావ మనుషులకు ప్రకటించాలా ఏ రీతిగా ప్రభావాలతో వాళ్ళు మీతో మేము మాకు జ్ఞానం అనుగరించి నడిపించి మీకు ఒక గొప్ప సాహస్వం నిలబెట్టుకోమని ప్రార్ష్టమైన గ్రూప్స్ లో ఉన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలు బలంగా వాడుకుని ప్రభు వాళ్ళు చేయు పరిచయం ప్రాంతాలన్నింటిలో ప్రావా విశేషమైన అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగింది రాకపోకలతో పో మార్గం సలహించి మీరు దూతల కాపలు తెచ్చింది ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా సురక్షణ క్షేమంగా కాపాడినని నడిపించమని ప్రార్థమైన మీరు అద్భుతాల ఆశ్చర్యాల జరిగించి గ్రూప్ లోని ప్రతి బ్రదర్స్ అందరినీ దీవించి ఆశ్రదించాలని ఇంకా రాను బ్రదర్స్ కూడా మీరు ఆశీర్వదించి మీకు గొప్ప సాక్షిని పెట్టుకుని ఈ నామానికి మేమే తెచ్చుకోమని ఈ వాక్యం ప్రభు మా హృదయలు మేము భద్రపరుచుకోవాలి ప్రతి దశలు మేము దీర్ఘంగా ధ్యానించాలి నిమ్మరవేసుకోవాలని సంపూర్ణంగా అర్థం చేసుకో ఇంకా ముందుకు పోయి పెట్టాలని మమ్మల్ని తయారు చేయండి ఒక ప్ర వ్యక్తిగతంగా ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాలా ప్రవా నైనా ప్రభు వాక్యం మీద మేము ఆసక్తి చూపించాలా ప్రభావా అతన్ని మీరే మనకు సహాయపడమని ప్రార్థిస్తే వాక్యంలో సంపూర్ణంగా నానబడాలా నిర్మల మీద మీకు ఉదకంతో స్నానం చేయబడిన వారిలాగా ఉండాలా ప్రభావ తాజా మనం పొందుకొని మీ జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీరు ఆ కొరకు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిశుద్ధాన్ని మమ్మల్ని ప్రార్థించున్నాం తండ్రి ఆమె పరిష్ఠుగా ఆయన శ్రేష్టమైన నామాలు ఎక్స్పీరియన్స్ తప్ప ఉదయాల సమయంలో మేము ఇచ్చిన ధన్యతను దాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకేనా ఆయా ఇచ్చిన ధనతను బట్టి సహవాసాన్ని బట్టి కృతజ్ఞతలు చేయించుకుంటున్నాను తర్వాత తండ్రి మా యొక్క భగవాన తండ్రి నడవడిని ఎక్కువస్తున్నా మమ్మల్ని పరిశుభ్రపరిచి మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోండి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకొని భగవా నా తండ్రి ఆన్లైన్ ప్రార్థన తవ్వీ మహిమకరంగా జరిపించుకోమని నా తండ్రి పాల్గొంటున్న ప్రతి ఒక్క వీళ్ళని తవ్వా మరి కుటుంబాలను తవ్వ సాక్షులుగా నిలబెట్టుకుని మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని తవ్వా కేవలం చూదురం పరిశుభ్ర చోదరం దేవానికి వందనాలు తండ్రి మరి ఇక్కడ ఇద్దరుంటేవా అక్కడ మీరు మండలం మీద ఇవ్వండి కొడుకుని భూమికి వచ్చిన దేవ మా కష్టాలు మా రోగాలు మా పాపాలు మీకు వందనవుతండి ఏ ప్రజాని కిప్ చూడడం దివానీ రక్తం పాపాలను పడి వేసి నీ రక్తం శక్తి మాకు దయచండి దివాని శరీరంలో పరిశుద్ధత ఉంది అతి పరిశుద్ధత మాకు దయచండి ఏ ప్రజాని కిప్ దేవా ఏ వందనాలు తండీ మరి మీకు వ్యతిరేకత మా లోపల ఉండడానికి దేవా నీకు మా తెలియించండి మన ఎలాంటి చేదు వేరుంటే మేము పెరిగి వేసుకోవాలేవా ఏ ప్రజానికి దేవా నేర్చానికి వందనాలు తండీ ముఖ్యంగా ఆన్లైన్ ప్రాధాన్యత మీరు తోడయిందని దేవా మరి ఇప్పటిదాకా మతం మీరు వాక్యం ధర అతను మాట్లాడడం రాజా అందుని బట్టి మీకు వంద మీకన్నా ఎక్కువ శుచక్రియలు చేయాల దేవా దివానికి వందనాలు తండ్రి మీరే ఆత్మకార్యం జరిగించండి మీద చూద్దాం దేవాగానికి వందనాలు తండీ ఒక వాక్యం నేను వినాల దేవా ఇతరులకు మేము ప్రకటించాలే దైవానికి చూదడం దేవా మరి మరింత మంది నశించి పుట్టి రాజా వాళ్ళ దగ్గరికి మీ వాక్యం వెళ్లాల దేవా వాళ్ళు కూడా స్వీకరించాలేవాడి మీరే ఆత్మకార్యం జరిగి మరి మాట్లాడేదేవా ఆన్లైన్ ప్రాధాన్యత చూడండి చూడేవాత్మకార్యం జరిగి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎయిట్ నామినామ తండ్రి ఆమె రాజుగా రాజీవ్ ప్రభా ప్రభులకు ప్రభుడవ ప్రభావం మీకు వందనాలు ప్రభ సర్వోన్నత దేవ కృపడం మీకు ఎంతో కలిగండి వందనాలు ప్రభావం సాధన ధన్యత అంటే మీరు మా శిక్షణ మీకు ఎంతో కలిదని వందనాల ప్రభా సేవ ఇంకా ఎవరికైతే యొక్క ధన్యత లేదో వాళ్ళందరికీ ప్రభావిరు ద్వార ప్రభా సర్వోన్నత దేవ వాక్యం చేస్తే మీరు మొత్తం మాట్లాడిన ప్రభావ మీకు వందనాలు అయినా సంతోషంగా మీరు ముందు రాయప్రభా మా హృదయం ఎప్పుడు కూడా మీలో సంతోషించభ అలాంటి ప్రభావ పశుధాత్మశక్తిని అర్థం మాకు దయచేయండి లోకంతో పరిస్థితుల్లో చూడడానికి వీలైన ప్రభావ పశుధాత్మ శక్తి బలాన్ని మాకు దయచేసి ప్రభావం అర్పించండి మీరు ఆకరా తిత్వరలో ఉంది ప్రభా అనేకులను సిద్ధపరచాలా ప్రభావ మేము సిద్ధపడి ఉండాల ప్రభా ఏవో మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభావ అయితే ఆ సర్వన సేవ మీకు ఎంతో వేలది వందనాల ప్రభావ బాలిక మీరు ముట్టినారు ప్రభావ మీకు వందనాల ప్రభావం మీకు వందనాలు ఇస్తే ప్రభావ జాన్ దగ్గర్ వాళ్ళ దగ్గర మీద ప్రాధాన్యత ప్రభావస్ కూడా మీరు స్వస్థపరిచిన ప్రభావం మీరే స్వస్థపచయ హ అని ప్రభావ మీరు కనపరిచినందుకు మీకు ఎంతో లెక్కలమైన వాదనలు ప్రభావత దేవా ఈ యొక్క వైరస్ బారిన పైన ప్రతి ఒక్కరిని మీద ప్రభావ మీరు కాచి కాపాడని ప్రభావం మీ యొక్క మీ యొక్క అన్నితరంలో దేవాడి వాళ్ళ పైన ప్రభావ మారు రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభావ మీరే స్వస్థపచయ హోవా అని వాళ్ళు వాళ్ళ ప్రభా వాళ్ళ జీవితాలన్నీ సరైన మార్గం నడవాలా రక్షణ మార్గంలోకి మీరు వాళ్ళందరినీ మీరు నడిపించండి ప్రభా మీ యొక్క కృప జీవించండి మీ యొక్క సన్నికరణ జీవించండి ప్రభా సర్వోన్నత దేవాన్నికెంతో వందనాలు ప్రభా సొంత తొలంపులు సొంత ప్రతి ఒక్కరికి మీరు కొట్టువేయండి ప్రభా మీ యొక్క జ్ఞానం చేత నడిపించండి ఇస్తూ ప్రభా అది లేచ్యామికి ఎంతో వేలది వందనాలు ప్రభా ఉద్యోగంకు మీకే మహిమ కలిగిన దాకా ఏసు క్రీస్తు నామంలో ప్రాధాన్యస్తున్నాం తండ్రి ఆమె హలో రవీ శ్రావణ్ అయిపోయారా బావణ్ అందరు అందరు అయిపోయింద్రాలో లాస్ట్ ఇచ్చి మీకు ఓ ప్రభావం మీరు మాత్రం మాట్లాడినారు ఏ రీతిగా ప్రార్థన చేయాలనేది ఎటువంటి దృక్పథవంతం కలిగి ప్రార్థన చేయాలని మీరు మాకు చూపించడం ఈ రోజు కాబట్టి ప్రభు మి మహిళపరచాలి ప్రతి యొక్క ప్రార్థన యొక్క తిరుమల విజయనగరం మిమ్మల్ని మహిళపరచాలి మేము కనపరచాలి అటువంటి ప్రార్థన నిర్పించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మీ అది నిశ్చయంగా మీరు మాకు కాబట్టి అటువంటి దృఢమైన నిశ్చయతను మేము ప్రార్థించాల అనుమానించకుండా అటువంటి సేవలో మమ్మల్ని నడిపించండి వాళ్ళని కాపాడండి రక్షించండి కాపాడండి కాపాడండి కోరుల బలం అంతకపోతే వాటిని తండ్రి యూటలైజ్ చేయండి ఎటువంటి హాని కాలు కాపాడమంతం దేశాన్ని కాపాడమంతా మీరు అసలు పరచుకోండి మీకు నడిపించి రోజు చేసమని తండ్రి మన ప్రవైన ఏసీ కలిసేటప్పుడు మనందరికి సదకాలం పడది కాక ఆమె